సంకీర్తన సంఖ్య డెబ్బై మూడు నారాయణుని శ్రీనామమిది కోరిన విచ్చి గోవో మనసా సుకవరదుని సొంపు గదలచుటే సకలభవ విజయము అకలంకము మహాభయము ఒకటినొకటి నోహో మనసా పక్షిక మన పదముదలచుటే అభయభోగ విహారము వక్షపు లక్ష్మీ సిరులు లక్షలు గోట్లొల్లవ మనసా ఇంకా నీ తలపులెన్ని గలిగినా వెంకటాధిపు సేవించగదో అంకెలకిన్నియునైనా ఈ మంకపు కాక నమ్మవో మనసా